మే జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వృణోిత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఆత్మస్వూపణ ఇరవై నాలుగో శ్లోకం చూస్తూ ఉన్నాము సరము సభవాన్ కామాన్ తక్కువ సర్వానుశేషేంద్రియ్రామం వినియమ్య సమంత భాష్యకరల్పేతి సంకల్ప ప్రభవాన్ సంకల్ప ప్రభవ ఎం కామాకల్ప ప్రభవా త్యక్ ఈ కామనలు అనేవి సంకల్పం నుంచి పుడతాయి మనస్సు నుంచి పుడతాయి అవి మన స్వరూపంతో వాటికేమీ సంబంధం ఉండదు మనం అలా భ్రమపడతాం మనం దేహంతో మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటాము ఆ కారణంగా దేహంతో మనస్సుతోటి మనకి స్పేస్ ఏమీ ఉండదు నేనే దేహము దేహమే నేను నో స్పేస్ అన్న అలాగే నేనే మనస్సు మనస్సే నేను అక్కడ కూడా స్పేస్ ఏమీ ఉండదు దాన్ని అజ్ఞానము అవివేకము అని అంట కొంచెం తెలివితేటలు ఉన్నట్లయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి ఇంకా ఇంకా నోటి దగ్గర గట్టిగానే వచ్చింది అక్కడే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది యా ఆ స్పేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఆ స్పేస్ ఎలా వస్తుందంటే అభ్యాసం చేయటం చేత ధ్యానాన్ని అభ్యాసం చేయటం చేత వస్తుంది శ్రవణం ఉపయోగపడుతుంది పఠానం గత క్లాసులో కూర్చుంటే నీవు నీ దేహము నీవు కాదు రెండానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది అలవాటు లేని వాళ్ళకి నీళ్ళు ట్రైపుతున్నాడీనా అని కూడా అనిపిస్తుంది బట్ దన్న అది మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంది లేకపోతే వేస్ట్ నీ దేహము నీవు కాదు నీ మనస్సు కూడా నీవు కాదు యూఆర్ నాట్ యువర్ మైండ్ యూ షుడ్ నో యాట్ యు ఆర్ నాట్ యువర్ మైండ్ ఆ స్పేస్ లేకపోవడంతో ఐ ఆమ్ ది బాడీ ఐ ఆమ్ ది మైండ్ అనే స్థితి ఉంటుంది ఆ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి దాన్నే వివేకము అంటారు వివేకము శ్రవణ సమయంలో ప్రారంభం అవుతుంది దాన్ని మననం ద్వారా నిధి ధ్యాసనము అంటే ధ్యానం ద్వారా ఆ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి స్పేస్ని బలపరచుకోవాలి ఒకసారి ఆ స్పేస్ క్రియేట్ అయిందంటే ఇంకే తెలుస్తుంది కామన అనేది నా స్వరూపంలో భాగం కాదు కామన అనేది మనస్సులో పుడుతుంది అది సంకల్పం నుంచి పుడుతుంది మనస్సులో థాట్ వస్తుంది నేను నిద్రలు వేచి నిద్రలో ఫుల్గా నిద్రలో లోటు అనిపించలేదు నిద్రలో దుఃఖం ఏం లేదు నిద్రలో ఏ కామనలు ఉన్నాయి ఏ కామనలు లేవు కామనలు తేరడము లేదు అయినా నిద్రలో పూర్ణంగానే ఉన్నారు కదా హ్యాపీగానే ఉన్నారు కదా నిద్రలు వేచారు నిద్ర లేచిన వెంటనే ఏ లోటు ఉన్నది ఏ లోటు లేదు నిద్ర లేవగానే లోటు ఆరంభం అయిపోతుందా ఆరంభం అయిపోతుంది బాగానే ఉంటుంది ఆ తర్వాత స్నానాధికం చేసి బ్రేక్ఫాస్ట్ కాశీ పుచ్చుకుంటారు ఏమి లోటుంది ఏమీ లోటు లేదు శుభ్రంగానే కూర్చుకుంటారు ఎవరు తక్కువ ఏం తీసుకోరు బ్రేక్ఫాస్ట్లు కాఫీలు సాధువులే సమృద్ధిగా తీసుకుంటుంటే ఇంకా గృహస్థులకు చెప్పేది ఏముంది గృహస్థులకు ఉండే సౌకర్యాల్లో ప్రధానమైనది జిఫ్పా సౌకర్యం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కాఫీ సమృ సమృద్ధిగా స్వీకరిస్తాము ఆ తర్వాత ఏం లోటుంది లోటు కదా ఆ తర్వాత వీడు కూర్చుని న్యూస్ చదువుతో ఓ సంకల్పాన్ని చేస్తాయి ఆ సంకల్పం నుంచి ఒక కామన పురుకు అంటే అక్కడి నుంచి వీటికి దుఃఖము స్ట్రెస్ ప్రారంభం ఈ ఆధునిక కాలంలో స్ట్రెస్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు డాక్టర్స్ వాళ్ళు కూడా ఈ పదాన్ని వాడతారు స్ట్రెస్ నుంచి వస్తుందో తెలుసు అండి థాట్ పుట్టగానే దాని నుంచి స్ట్రెస్ వస్తుంది థాట్ థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ స్ట్రెస్ ఎటువంటి థాట్ అంటే ఏ థాట్ అయితే డిజైర్ను ప్రాజెక్ట్ చేస్తుందో ఒక కామనాను కలిగి ఉంటుందో అటువంటి సంకల్ప థాట్ అంటే సంకల్పము అని అర్థం సంస్కృతంలో సంకల్పము అంటే థాట్ అంటారు అటువంటి థాట్ నుంచి కామన కొడుతుంది దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సమాజంలో మీకు ఎవళ్ళు ఈ కామన్న అవద్దు అది మీకు మంచిది కాదు అని చెప్పరు పైగా సమాజం ఉంటుందంటే ఈ కామన్నలని ప్రమోట్ చేసేట్లుగా ఉంటుంది తర్వాత ఈవెన్ రిలీజియస్ లిటరేచర్ కూడా కామనల్ని ప్రమోట్ చేస్తుంది వెరీ అన్ఫార్చునేట్ అంటే ఒక స్టేజ్కి అవసరం అనుకుంటాను ఒక స్టేజ్ ఆఫ్ గ్రోత్లో అవసరం ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నాడు అనుకోండి యంగ్ మ్యాన్ అప్పుడే వివాహం చేసుకుని అమ్మాయిని తీసుకుని హనీమూన్కి వెళ్తున్నాడు అనుకోండి అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి సకల కామనలను విడిచిపెట్టు ఇది ఏది అని చెప్తే అని చెప్పేవాడికి వినేవాడికి అంత శోభగా ఉండదు కాబట్టి నాయన ఈ పది ఈ వెయ్యి రూపాయలు తీసుకో జేబులో పెట్టుకో ఏదైనా ఖర్చు పెట్టబాయా అమ్మాయితో కలిసి హ్యాపీగా ఖర్చు పెట్టు వీడితే డబ్బు కప్పు పడకమ్మా ఖర్చు ఖర్చు పెట్టు అని ప్రోత్సాహం పంపిస్తాం ఆ సందర్భం అలాంటి బహుశా అందుకోసమని అలాగే తాయిలాల కింద కొన్ని పెడితే వీళ్ళు ఈ కర్మల్ని వాటిని చేస్తారు అంటే ఈశ్వరుని ఆరాధిస్తారనే ఉద్దేశంతో మహర్షులు పెట్టుంటారు సో రిలీజియస్ లిటరేచర్లో కూడా ఎలా ఉంటుందంటే పుత్రకామహ పుత్రార్థి లభతే పుత్రం ధనార్థి లభతే ధనం విద్యార్థి లభతే విద్యా మోక్షార్థి మోక్షమాత్మయా ఎవరికి ఏ కోరిక ఏ కోరికలు లేవా నాకంటే మేము చెప్తాం ఏ కోరికలు నీకు కావాలో నీ దేవే చెంత చేయకు మా దగ్గర లిస్ట్ ఉంది ఆ లిస్టు చదివేస్తే ఏదో కోరిక నీకు క్లిక్ అవుతుంది అని అని పెట్టి అలా ఉంటుంది లిటరేచర్ కూడా తర్వాత సమాజంలో నీకు ఎంత ఊరికే నిన్న చెప్పిందో నేను రీక్యాప్ క్రిడ్ చేస్తున్నాను సమాజంలో వాతావరణం ఎలా ఉంటుంది సమాజంలో అంటే ఆ ఆధ్యాత్మిక సమాజంలో అంటే దేవుడు దానికి సంబంధించినటువంటి సమాజంలో మహాత్ములు ఆశ్రమాలు పీఠాలు ఇవన్నీ కలిపి ఈ కామనల్ని ప్రమోట్ చేస్తారు ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈ మీకు కామన్ మేము తీర్చిపెడతా ఉన్నట్టుగా ప్రమోట్ చేస్తారు సంథింగ్ లైక్ దాట్ ది డోంట్ సెయిట్ ఆర్ దె సెయిట్ ఈ డోంట్ ద సెయిట్ ద సో విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ కామన్ ఎప్పుడు ప్రమోట్ చేయకూడదు కామనల్ జనాలకి ఎవరు ప్రమోట్ చేయకుండానే ఉంటాయి వాటిని ఎగ్జామిన్ చేసుకుని వాటిని త్యాగం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి కామన అనేది అదేదో ఒక సక్రోసాంట్ అంటే అది చాలా ముఖ్యమైనది పవిత్రమైనది ఇంపార్టెంట్ లైఫ్లో ఇంపార్టెంట్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి తెలివితేటలు లేవు అని అర్థం అది లైఫ్లో ఇంపార్టెంట్ అనేది కాదు ఈ స్వరూపానికి దానికి సంబంధం లేదు సంకల్ప కేవలం ఆ థాట్ నుంచి పుట్టింది థాట్ నుంచి ఎప్పుడైతే కామన పుట్టిందో అదే క్షణంలో ఆ క్షణంలోనే స్ట్రెస్ ఎక్యూములేట్ అవుతుంది దట్ మూమెంట్ స్ట్రెస్ అక్యూములేట్ అవుతుంది డట్ మూమెంట్ అది ఆ డిజైర్ అనే థాట్కి అంత బలం ఉన్నది ఉదాహరణకు ఒక కోరిక పుట్టింది వెంటనే మీకు టెన్షన్ వచ్చేస్తుంది భయం భయం భయం వెంటనే పుట్టింది భయం తర్వాత ఎప్పుడూ వస్తుంది అనుకున్నారు మీరు భయం వెంటనే ఎందుకు వస్తుందంటే ఈ కోరిక తీరుతుందో తీరదో తీరా ఈ కోరిక తీరాక దాన్ని నిర్వహించుకోవడం ఇలాగా సపోజ్ డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలని కోరిక పుట్టిందనుకోండి కోరిక పుట్టిన వెంటనే మనస్సులో భయం పడుతుంది ఆ క్షణంలో ఎందుకంటే డైమండ్ నెక్లెస్ కావాల్సిన డబ్బులన్నీ మన దగ్గర ఉన్నాయో ఉండవో ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఆయన ఒప్పుకున్న అత్తగారు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఇలాగేమో ఉంటాయి సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఏమో ఉంటాయి తీరాపోని అందరూ ఒప్పుకుని డబ్బు కూడా ఉండి కొడుకు తెచ్చుకుని తర్వాత దాన్ని భద్రం పెట్టుకోవడం ఎలాగా ఓ లాకర్ హోటల్ బ్యాంకులో ఇప్పుడే తీసుకుని తిట్టుకుంటే మంచిదేమో బ్యాంకులో లాకర్ దగ్గరికి వెళ్తే వాడంటాడు వెయిట్ లిస్ట్ అంటాడు ఏమి ఏమి ప్రపంచం అండి ఏంటి బ్యాంకులో లాకర్కి డబ్బులు ఇచ్చేస్తే సర్వీసింగ్ వెయిట్ లిస్ట్ ఏమిటండి నేను పాలు కావాలని వెళ్ళాను కార్డు కట్ట తీసుకుంటాను డబ్బులు ఇచ్చి పాలు ఇవ్వరా అంటే కార్డు కట్టబడ్డా ఏం ప్రపంచం ఇది మనం టూ థౌజండ్ టెన్లో ఉన్నావా లేకపోతే పంతొమ్మిది వందల యాభైలో మార్క్సిస్ట్ లెనిస్ట్ ఫిలాసఫీలో ఉన్నా వేరారు వెరీ ప్రికూనియర్ సిచ్యువేషన్ అడిగితే ఎస్బీఐకి వెళ్ళి బ్యాంక్ లాకర్ అడిగితే ఇంకా వెయిట్ లిస్ట్ లో ఉంది ఆల్రెడీ నెక్లెస్ కొండ ఆల్రెడీ దేర్ ఇస్ అండ్ పీపుల్ దే డోంట్ నో ఇట్స్ ఇంపార్టెన్స్ ఇది ఎంవనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రెస్ ఎక్యుములేట్ అయినట్లయితే దాని ప్రభావం వాడికి వెంటనే తెలియదు అదిగో స్ట్రెస్ వచ్చేసింది అని అలాగా ఆ వెంటనే టెంపరేచరీ పెరిగినట్టుగా అలాగేమీ తెలియదు కానీ ఎక్యూములేటెడ్ స్ట్రెస్ ఇట్ విల్ ప్లే హ్యావ్ అక్ విత్ లైఫ్ అంటే మిడిల్ ఏజెస్ మిడిల్ ఏజ్ వచ్చేపటికి వాడు చాలా ఎక్యూములేట్ ఉంటుంది స్ట్రెస్ అంత ఆ మిగిలిన జీవితకాలాన్ని శేషజీవితాన్ని శారీరక మానసిక అనారోగ్యాలతో మీకు దుఃఖపడుతూ జీవిస్తే సో ఈ పరిస్థితి అంతా కూడా మనం కల్పించుకున్నది మాత్రమే దీని నుంచి విముక్తి చక్కటి ఉపాయం ఏంటంటే సర్వాన్ కామాన్ త్యక్వ ఈ కామనల్లన్నీ కూడా సంకల్పించబడతాయి అని తెలుసుకుని వాటిని వినిపెట్టేట్టు ఇప్పుడు కూడా మీరు హవ్ ఇస్ ఇట్ పాసిబుల్ అని అలాగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు మానసికంగా రెసిస్ట్ చేయద్దు ఒక మహాత్ముని అడగడం అడిగారు కాబట్టి కామన లేకపోతే బతకడం అలాగా ఆయన అన్నారు చూడు బతకడానికి కావాల్సింది రోటీ కపడా మకాన్ నాట్ డిజైర్స్ మీరు డిజైర్స్ మూలంగా బ్రతకరు మీరు రోటీ కపడా మకాన్ మూలంగా బ్రతకతారు కాబట్టి బతకడానికి పొద్దున్నక ఏం కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలి నాట్ డిజైర్స్ లంచ్ కావాలి నాట్ డిజైర్స్ కాబట్టి చాలా ఇగ్నరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే విథౌట్ డిజైర్స్ హౌ టు లివ్ అండ్ Nobody lives by desires. People live by a few things. That's why we have a lot of difference. Anyway, I've talked a lot about this. The point here is Sankalpa Prabhavan. In the second stage, Shri Krishna says Manogatan. What does the body mean? Sankalpa Prabhavan. It's not that you are not a Swarupan. ఆత్మకు చెందినది కాదు కేవలము మనస్సుకు చెందినది మాత్రమే అంతే దట్ ఈస్ కామ్ ఇట్ ఈజ్ నాట్ యుట్ ఇట్ ఈజ్ నాట్ యువర్స్ ఇట్ ఈజ్ నాట్ యు నార్ ఈజ్ ఇట్ యువర్స్ ఆ సత్యాన్ని గుర్తించాలి ఆ స్పేస్ తర్వాత ఇంద్రియ గ్రామం వినియమ్య అది కించ కించ అన్నారంటే అక్కడ కాదు ఒక పాయింట్ పూర్తయింది కొత్త పాయింట్కి వస్తున్నారు ఇప్పుడు కించ అంటారు ఇంకా ఏమంటే కించా అంటే మనసైవా వివేకయుక్తే ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయం నియమనం కృత్వా ఇంద్రియములన్నీటినీ కూడా నియమించాలి ఈ నియమించటానికి మీరు ఒక ఫిజికల్ మెథడ్ వాడద్దు ఫిజికల్ మెథడ్ అంటే నేను చూశాను ఇంతకుముందు చెప్పాను కూడాను చెవిలో అవి పెట్టేసుకోవటం క్లగ్స్ పెట్టుకోవటం ఫిజికల్ మెథడ్ అలాగే వాడద్దు అలాగే కంటికి అదేదో పెట్టేసుకోవటం అది మామూలుగా ఫ్లైట్లో ట్రావెల్ చేసేప్పుడు ఇస్తారు కంటికి అలా పెట్టేసుకుంటే ఆ దీపం దీపం కాంతి పడకుండా ఉంటుంది నిద్రపోవచ్చు కాబట్టి నిద్రపోవడానికి అవసరం పెట్టుకోవచ్చు అలాగ ఎలా పెట్టేసుకోవటం నల్లగా అయిపోతుంది ఏం కనపడదు మీకు తెలిసే ఉంటుంది కానీ ధ్యానానికి అలా వద్దు ధ్యానం చేసేప్పుడు ఈ ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ విత్ హోల్డింగ్ ది సెన్సార్గన్స్ ఇంద్రియములను నియమించుట అనేది ఫిజికల్గా చేయొచ్చు కేవలము మనస్సు ద్వారానే మొత్తం ఎంటైర్ ఎంఫోసిస్ మనస్సు మీదే మన ఇంద్రియ గ్రామం అది ఒక పాయింట్ రెండో పాయింట్ అన్ని ఇంద్రియాలని ఏకకాలంలో మీరు ఉపసంహారం చేయాలి ఒక దాని తర్వాత ఒకటి కాదు అన్ని ఇంద్రియాలు దీంట్లో ముఖ్యంగా సాధకులు గమనించాల్సింది ఏమిటంటే అగర్బత్తి ముక్కుకి వర్తిస్తుంది అగరబత్తి అన్నది సుగంధము అది నోసుకి సంబంధించింది ధ్యానం చేసే చోట అగరబత్తులు పెట్టుకుంటే మీకు ముక్కు యొక్క విధిప్రాయాలు ఉండదు కాబట్టి మీరు ఆలోచించండి చాలామంది ఏం చేస్తారంటే అగరబత్తులు వెలిగించేస్తారు ముందు మహాస్వామీజీ వస్తున్నారు ధ్యానం చేసుకుంటాం కాబోలు ఒక డజన్ అగరబత్తులు వెలిగించే ఉన్నాయా అని ఒక అట్ట వెలిగించేసి పెట్టేస్తారు ధ్యానం ఏం చేస్తారు మీరు ఆ ముక్కుతోటి అగరబత్తి పొగ పీరుస్తూ ఉండడము సో దేవుడికి భక్తుడికి అనుసంధానము దర్బార్ అగరబత్తి అని ఈ దాని గురించి ధ్యానం చేయాలి ఇంకా అంతకంటే ధ్యానం ఏం చేస్తారు కాబట్టి అగరబత్తి ఉండవద్దు అగరబత్తి ఉండకూడదు పూజలో అగరబత్తి కర్మలో రిచువల్లో నాట్ ఇన్ ధ్యానం సో అదొకటి గమనించాలి తర్వాత స్నానం చేసి ధ్యానం చేసే సందర్భంలో స్నానం చేసిన వచ్చినా ధ్యానం అయిపోయిన తర్వాత క్రీమ్లో అవి రాసుకుంటే బాగుంటుంది క్రీమ్లో అవి రాసుకుని ధ్యానం చేస్తే మళ్ళీ ఆ ఫ్రాగ్రెన్స్ కూడా ముఖ్యలోకి వస్తుంది తర్వాత నలుగురు కలిసి ధ్యానం చేసేటప్పుడు మీరు చక్కగా క్రియమధి రాసుకొస్తే మీ పక్క వాడికి వస్తున్నది మీకు రాకపోయినా ఇవి ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియము దాన్ని కూడా మీరు ఉపసంహారం చేయాలి కాబట్టి దేవుడికి అగరబత్తి వెలిగించి ధ్యానం చేయడము అలాగేమీ వద్దు ఆ క్రియా సందర్భంలో అవన్నీ చేస్తాయి క్రియా సందర్భంలో కూడా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇన్ని అగరబత్తులు వెలిగించడం అదే సందర్భం కాదు ఓ అగరబత్తి ధూపం అనే ఒక విధి ఉంది కనుక విధి ఉంది ధూపమాగ్ధాపయాని అని విధి ఉండి కనుక ఓ అగరబత్తి వెలిగించడం అలా చూపించడం అంతే అంతేగాని అదంతా పొగ మారిపోయేట్లాగా అగరబతిని వెలిగించేసి దేవుణ్ణి ఆ విధంగా ఖుష్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం అక్కర్లేదు అగరబతి వెలిగిస్తే సరిపడుతుంది మంచిది సో ఆల్ సెన్సార్గన్స్ అట్ ది సేమ్ టైం చర్మము స్పర్శేంద్రియం ఒకటి ఉంది కనుక లూజ్ క్లోదింగ్ ఉంటే బాగుంటుంది మీరు టకప్ చేసుకుని వెళ్ళి టై పెట్టి కూర్చున్నారు అసలు ట్రాపికల్ కంట్రీస్లో టకప్ అండ్ టై ఈజ్ ఈజ్ ఎ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఎందుకంటే అవన్నీ కోల్డ్ కంట్రీస్ యొక్క డ్రెస్ విధానం అది కోల్డ్ కంట్రీస్లో మీకు టకప్ టై లేకపోతే లూజ్ క్లోదింగ్ వేసుకుని అక్కడ చలి తట్టుకోలేరు చలి గాలి వేస్తూ ఉంటుంది విండి చీల్ వేరే టకప్ టై ఉంటే కొంత కంట్రోల్గా ఉంటుంది అవసరం కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ టకప్ ఏదో వాళ్ళని వాళ్ళని మనం అనుకరిస్తాం తప్ప మరేమీ కాదు సో ధ్యానం చేసే టైంలో మటుకు డ్రెస్ లూజ్ క్లోదింగ్ ఉండాలి జన లూజ్ క్లోదింగ్ అంటే మనం నార్మల్గా వేసుకున్న క్లోదింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి ఐ వేర్ సమ్ వాట్ సింపుల్ అండ్ లూజ్ క్లోదింగ్ సమ్థింగ్ లైక్ దాట్ మీరందరూ కూడా అలాగే వేసి జస్ట్ ఒక ప్రికాషన్ చెప్పాలి కాబట్టి చెప్పాను ఆ అన్ని ఇంద్రియాలని ఒకే కాలంలో మనస్సుతోటి నియమించటము ఇది ఇంతకుముందు చెప్పాను మీరు మీరు ధ్యానం చేసేప్పుడు చాలా సటిల్గా ఉంటాయి ధ్యానంలో ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ సటిల్ ఆ సటిల్ ఆస్పెక్ట్ని గుర్తిస్తే సరిపడుతుంది గుర్తించి మనస్సు కొంచెం మనస్సు పెట్టుకున్నట్లయితే మీకు ధ్యానంలో మంచి ప్రోగ్రెస్ వస్తుంది సో శబ్ద స్పర్శ రూపరస గంధములు ఐదు ఉండకూడదు ఐదు ఉండకూడదు మనస్సులో తర్వాత ఇంకో రెండు కూడా ఉండకూడదు దేశ సుఖ దుఃఖములు ఆ రెండు ఉండకూడదు సుఖదుఖాలు ఉండకూడదు కామనలను త్యజించుట అంటే అర్థం ఏంటండి కామనలు దేనికి సంబంధించి ఉంటాయి సుఖ దుఃఖాలకు సంబంధించి ఉంటాయి వాటిని ఎప్పుడైతే త్యజించారో సుఖ దుఃఖాలను త్యజించడం అయిపోయింది ఎప్పుడైతే ఇంద్రియ గ్రామాన్ని నియమించారో శబ్దస్పర్శ రూపరస గంధములను ఛాయి ఏడు లేకుండా చూసుకోండి మనస్సులో ఏడు మనస్సులో లేకుంటే ఇంక ఏం మిగులుతుంది మనస్సు అనేదే ఉండదు మనస్సు అనేది లేకుంటే ఇంకేముంది ఇంక ఏమీ లేదు మనస్సు లేకుంటే ఇంకా ఏమీ లేదు దాన్ని నాస్తికవాదము అని అంటారు చెప్పాను ఒకసారి మనస్సు లేకున్నా ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది కదండి ఏమీ లేదని తెలిసి చెప్తున్నారా తెలియకుండా చెప్తున్నారా అంటే ఏమీ లేదు అనే సత్యాన్ని తెలుసుకున్నారు కదా కాబట్టి ఏమీ లేకున్నా ఆ ఏమీ లేదు అనే సత్యాన్ని తెలుసుకునేటువంటి ఎరుక చైతన్యము అవేర్నెస్ ఉంది కాబట్టి అది ఆత్మ ఆత్మ ఉన్నది ఏమీ లేదు అంటే అర్థం మనస్సు మనస్సు యొక్క ప్రోడక్ట్స్ ఏమీ లేవు కానీ ఆత్మ గలదు దీన్ని ఆస్తి ఆస్తికవాదము అని కాబట్టి ఆస్తికం కరక్ట నాస్తికం గరక దీని మీద చర్చ చేసేది ఏమీ కాదు మీరు ధ్యానంలో ఏమీ లేదు స్థితిని చేరుకుని అంటే మనస్సులో శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఈ లేకుండా చేసేసుకుని అప్పుడు మీరు అలాగా అమనీభావము అంటారు అంటే మనస్సు మనస్సు కాకుండా అయిపోయింది అనమాట అటువంటి స్థితిలో మీరు నిలిచి ఉంటే అప్పుడు మీకైతే వస్తుంది యుల్ నో ఇట్ యువర్ సెల్ తర్వాత శ్లోకం అదే అయితే భాష్యకారులు ఇలా అంటున్నారు మన శైవ వివేకయుక్తే ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయం వినియమ అక్కడ గ్రామ అంటే సముదాయము అని అర్థం గ్రామశబ్దానికి అర్థం అది ఇదని పది మంది ఒక చోట అందరూ కలిసి జీవిస్తే దానికి గ్రామం అని పేరు సముదాయము ఇక్కడ ఇంద్రియ సముదాయము ఐదింద్రియముల యొక్క సముదాయమును వినియమ్యా నియంత్రించి ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఇంక్లూడెడ్ అంటే కాళ్ళు చేతులు నిశ్చలంగా ఉంటాయని అర్థం సో దీన్ని నియమించి ఎలాగ మనస్సుతో నియమించి మనస్సుతో మాత్రమే నియమించి ఎటువంటి మనస్సు వివేకమును కలిగి ఉండాలి వివేకయుక్తమైన మనస్సు అంటే అందుకోసమే శ్రవణం పాఠం విని తర్వాత ధ్యానం చేసినట్లయితే ఆ మనస్సులో ఒక వివేకం నిర్మాణం అవుతుంది ఇప్పుడు చెప్పాను కదా నేను దేహము కాదు నేను మనస్సు కాదు నేను ఆ శుద్ధ చిత్స్వరూపులను ఎరుకయే నా స్వరూపము దీన్ని వివేకము తర్వాత కామనలో ఉన్నవి నా స్వరూపంలో భాగం కాదు అది నేను కాదు నావీ కావు దట్ ఈస్ కాల్డ్ వివేక ఈ దేహము ఇంద్రియములు నేను కాదు నావీ కావు వివేక ఈ వివేకాన్ని శ్రవణం ద్వారా మననం ద్వారా సంపాదించుకుని అప్పుడు ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మీకు మనం ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నీ కూడా చక్కగా ఉపసంహారం అయిపోతాయి నియమనం కృత్వా సమంతత సమంతాత్ అన్ని వైపుల నుండి సమంతాత్ అంటే అన్ని వైపుల నుండి అంటే కన్ను రూపాల్లోకి వెళుతుంది చెవి శబ్దాలలోకి వెళుతుంది ముక్కు గంధాలలోకి ప్రసరిస్తుంది ఇప్పుడు మనం ఉపసంహారం చేసినప్పుడు రూపాల నుండి కన్ను చూపును శబ్దాల నుండి చెవిని గంధముల నుండి ముక్కును అలాగే అన్నిటినీ కూడా ఉపసంహారం చేసుకుని నిశ్చలమైన స్థితిలో నిలిచి ఉంటాము అప్పుడేమిటవుతుంది తరువాత శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా చింతయేత్ ఈ ధ్యానములో ఈ ఉపసంహార ప్రక్రియ ఇంద్రియములు మనస్సు వీటిని నియంత్రించుత నియమించుటా ఉపసంహరించుట సంకల్పరహితంగా చేసుకుని అలా నిశ్చలంగా ఉండిపోవుతా ఈ ప్రయత్నం మనం చేయాలి ధ్యానాన్ని ప్రతి వాళ్ళు రోజు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అది మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇప్పుడు మనస్సు నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్తున్నాను ఏమనుకోకండి మీరు మనస్సుతో దేవుణ్ణి ధ్యానం దేవుని యొక్క మంత్రాన్ని ధ్యానం చేశారనుకోండి ఉన్నమ శివాయ ఉన్నమ శివా నిశ్చలమైన మనస్సుతో మనస్సు ఏకాగ్రం చేసి ఇంక ఎటు వెళ్లకుండగా ఉన్నమ శివాయ అని దేవుణ్ణి ధ్యానం చేశారనుకోండి అప్పుడు మనస్సు దేన్ని దేని మీద తగులుకుని దేనికి ఫిక్స్ అయ్యి ఉంది శబ్దానికి ఫిక్స్ అయ్యి ఉంది దాన్ని శబ్ద అనువిద్ధ ధ్యానము అని అంటారు తర్వాత ఆ శివుడి రూపాన్ని మీరు భావన చేశారనుకోండి శివుడు అంటే తెల్లగా ఉంటాడు భస్మ ధరిస్తాడు సో త్రినేత్రములుగా షూలధారి ఈ రకంగా ఆ శివుని రూపాన్ని భావన చేశారని శివుడు కాబట్టి కృష్ణుడు చవర్ సో మీరు రూపాన్ని ధ్యానం చేశారనుకోండి అప్పుడు మనస్సు రూపం మీద నిలబడ్డం కష్టం అయినా కూడా సపోజ్ మీరు ధ్యానం చేశారనుకోండి దాన్ని ఏమంటారు రూప అనువిద్ధ ధ్యానం కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను మనస్సు నిశ్చలం అయిపోతుంది అంటే ఏమిటి ఏ రకమైన సంకల్పము లేదు రూపాన్ని చింతన చేస్తే అదో ధ్యానం శబ్దాన్ని చింతన చేస్తే అదో ధ్యానం ఇప్పుడు మూడో రకం ధ్యానంలో అసలు చింతనమే లేదు అచింతనం చింతనమే లేదు అది ధ్యానం మూడు ధ్యానాలు ఈ చింతనము లేదు దానికి పేరేమిటి అచింతనం చింతనమే లేదు కానీ ఇప్పుడే మీకు మనం చేస్తా మనస్సులో ఏ రకమైన సంకల్పాలు లేకున్నా ఏమీ లేకపోతే ఏమీ లేదు అని తెలుసుకునే ఎరుక ఉన్నది కదా ఆ ఎరుక ఉన్నది కాబట్టి ఈ అచింతనమునకే మరో పేరుంది ఆ పేరు ఏమిటంటే ఆత్మచింతనం కాబట్టి ఆత్మచింతనం అంటే ఏమిటి ఆత్మ ఉంది ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది మీ గుండెల్లో ఉంటుందా లేకపోతే పొట్టలో ఉంటుందా అది ఆత్మచింతనం అవ్వదు ఎందుకంటే అక్కడ చింతనం ఉంది కదా ఆత్మ స్పెల్లింగ్ ఏంటి ఏటి ఎంఏఎన్ ఆత్మన్ అది ఆత్మచింతనం కాదు మరి ఆత్మచింతనం అంటే ఏమిటి అచింతనమేవ ఆత్మచింతనం మీరు సపోజ్ ఆత్మ గురించి భావన చేశారనుకోండి మీ చేత భావన చేయబడేది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుంది కాబట్టి ఆత్మచింతనము అంటే ఫలానాదాని గురించి ధ్యానం చేస్తే ఆత్మచింతనం అవ్వదు ఏ రకమైన చింతనము లేకుంటే ఆత్మచింతనం ఇప్పుడు ఎన్ని ధ్యానాలు వచ్చాయి మూడు ధ్యానాలు వచ్చాయి రూపధ్యానం శబ్ద ధ్యానము మూడవది అధ్యానమేవ ఆత్మధ్యానం ధ్యానమే లేదు అసలు దానికి ఆత్మధ్యానము అని పేరు మూడొచ్చాయి ఈ మూడింట్లో ఏది గొప్పది ఇక్కడైతే అధ్యానమేవో ఆత్మధ్యానం చెప్తున్నారు ఇప్పుడు మనం చదివిన శ్లోకంలో ఇరవై ఐదు శ్లోకంలో ఈ మూడింట్లో గొప్పది ఏది ఎవరైనా మీకు లోకంలో రూపం గొప్పది అనో చెప్తే యూ డోంట్ బిలీవ్ ఇట్ ఏదో నో శబ్దం గొప్పది రూపం కంటే గొప్పది దాంట్లో సందేహమే ఉండదు కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది అధ్యానమేవ ఆత్మధ్యానం అది సర్వోత్తమే ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఈశ్వరుని యొక్క రూపాన్ని ధ్యానం చేస్తే ఆ రూపము అది ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం కాదు అది ఉపాసన కోసం మనం పెట్టుకున్న రూపమే తప్ప అది యథార్థ స్వరూపం కాదు శబ్దం కూడా ఈశ్వరుని యొక్క ఒక గుణాన్ని చెప్పిదే తప్ప అది ఈశ్వరుని యొక్క స్వరూపం కాదు మరి అచింతనమేవ ఆత్మచింతనంలో ఏమవుతుంది మీరు శుద్ధ చైతన్య స్వరూపులై నిలిచి ఉంటారు ఆత్మరూపులుగా నిలిచి ఉంటారు అది దేవుడి యొక్క యథార్థ స్వరూపం హండ్రెడ్ పక్కా గాడ్ ఇట్ ఈజ్ కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏ చలనము లేకుండా ఉండటమో అది సర్వోత్తమైన ఈశ్వర ఆరాధన అంతకు మించినటువంటి ఆరాధన ఇంతవరకు పుట్టలేదు ఈ పుట్టబోదు ఈ మాట ఇంత పర్ఫెక్ట్ ఇంత ఇన్ఫర్ నేను ఎందుకు చెప్తున్నాను సాధకులు భ్రమపడేందుకు అవకాశం ఉంది ఎక్కడైనా భ్రమపడేందుకు అవకాశం ఉంటే భ్రమ పడిపోతారు అదొక లా ఉంది మర్ఫీస్ లా అో ఏదో ఉంటారు ఇఫ్ ఎ కెన్ గో రాంగ్ ఇట్ విన్ గో రాంగ్ ఏ లా ఇది మర్ఫీస్ లా పేపర్స్ లా ఇలాంటివి ఏవో ఉన్నాయి సో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి సాధకులకు ఎక్కడైనా భ్రమపడడానికి అవకాశం ఉంది అంటే తప్పకుండా భ్రమ వాళ్ళు భ్రమపడకపోయినా వాళ్ళని భ్రమలో తోసేయటానికి కొంతమంది సిద్ధంగా కాపలా కాసుకుని ఉంటారు వాళ్ళు తోసేస్తారు కాబట్టి సరిపడదు కాబట్టి యూ నెవర్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అన్ని ధ్యానములలోకి ధ్యానములలో వరుస రూప ధ్యానము దానికంటే సుపీరియర్ శబ్ద ధ్యానము మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యానము ఆత్మధ్యానము విచ్ ఇస్ సేమ్ యాజ్ అధ్యానము అధ్యానమేవ ఆత్మధ్యానం వీరి వాక్యాలు గుర్తుపెట్టుకోండి అచింతనమేవ ఆత్మచింతనం అది అన్నారు ఇప్పుడు అది చెప్తున్నారు ఈ శ్లోకంలో ఈ పని అంటే అచింతనము ఉపరమేత్ మనస్సు యొక్క సంకల్పాలనన్నిటినీ కూడా మీరు ఉపసంహారం ఈ పని మీరు కంగారుగా చేయాల్సిందేమీ లేదు శనై శనై ఉపరమేత్ ఎందుకంటే మీరు ఇలా ధ్యానానికి కూర్చోగానే అర నిమిషం కాకుండా మనస్సు మళ్ళీ సంకల్పాలని ఆరంభం చేస్తుంది నిశ్చలంగా ఉన్న మనస్సులో మళ్ళీ చలనము ఆరంభమైపోతుంది అంటే ఏమైపోయినట్టు ఎక్కడికి ధ్యానం బ్రేక్ అయిపోయింది మనస్సు ఏదో ధ్యానం చేస్తుంది ఎక్కడికో పోతుంది ఎక్కడికో పోతుందంటే ఫిజికల్గా అక్కడికి ఎక్కడికో పోతుంది కాదు ఇప్పుడు నేను ఇలా ధ్యానం చేసుకుంటున్నాను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన ఎవరో బ్రేక్ఫాస్ట్ పట్టుకొస్తా అన్నారే అది గుర్తుకొచ్చింది అంటే ఇప్పుడు ఆయన డిగ్రీకి వెళ్ళిపోయింది మనస్సు అని అనుకోద్దు ఆయన ఆయన డిగ్రీకి ఏమి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉంటుంది కానీ ఆ బ్రేక్ఫాస్ట్ని ధ్యానిస్తుంది మనస్సు అంటే ఇక్కడే వచ్చి అక్కడ ఎక్కడతో వెళ్ళిపోయిందోకుంటే ఎక్కడికి వెళ్ళదు ఉడికి అలాగే ఎక్స్ప్రెషన్ కాశీని ధ్యానం చేశాను అనుకోండి కాశీ గుర్తు వచ్చింది అనుకోండి అంటే మనస్సు కాశీ వెళ్ళిపోయిందని ఉరికే కౌలు అలా మనసు ఏదో ఫిజికల్గా బయటకు వచ్చేసి అలా వేగంగా వెళ్ళిపోయిందని ఐన్స్టైన్స్ లాస్ ఆఫ్ లైట్ వెలాసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి అలాగే ఏమీ వెళ్ళదు కాశీ గుర్తుకొస్తుంది అంతే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయిద్దే అర్థం ఏంటండి మనస్సు ఎక్కడుందో అక్కడే ఉంది అదేదో గుర్తుకు వచ్చింది అని అర్థం కాబట్టి ఏమైంది మీ అసంకల్పస్థితి బ్రేక్ అయిపోయింది కదా మళ్ళీ సంకల్పంలో పడిపోయారు కదా మరి ఎలాగా అంటే కంగారు పడద్దు ఏం పర్వాలేదు ఇట్స్ ఓకే ఆరంభంలో అలాగే ఉంటుంది మళ్ళీ మెల్లగా ఆ మనస్సును వెనక్కి తీసుకురండి తీసుకొచ్చి మళ్ళీ సంకల్పరహితంగా ఉండే ప్రయత్నం చేయండి దీనికోసం కంగారు పడిపోద్దు రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో ధ్యానం మొదలుపెట్టి రేటుండి ఇంకా ఏం కాలేదు ఇది డైటింగ్లో లాగా డైటింగ్లో ఏదో రెండు పూట్లు మూడు పూట్లు బోయినం మానేసి పాలు తాగేసి లేకపోతే పళ్ళు తినేసి మళ్ళీ నాలుగు రోజులు అయిన తర్వాత రేటు ఇంకా తగ్గలేదు నేను బరువు తగ్గలేదని ఆ స్కిల్స్ మీద నిలబడితే బరువు అంతట్లోకి తగ్గిపోదు బరువు తగ్గడానికి చాలా ప్రయత్నం చేయాలి సో నెగిటివ్ క్యాలరీస్ అని ఉంటాయి మీరు రోజు సపోజ్ మీరు పద్దెనిమిది వందల క్యాలరీలు మీరు ఒక స్టాండర్డ్ అనుకోండి మీరు నెగిటివ్ క్యాలరీస్ అక్యూములేట్ చేయాలి అంటే ఏంటి పద్దెనిమిది వందల కంటే తక్కువ తినాలి పదిహేడు వందలు తినాలనుకోండి ఇప్పుడు నెగిటివ్ క్యాలరీస్ ఎన్ని వచ్చాయన్నమాట మీ అకౌంట్లోకి వంద వచ్చాయి ఇలా వందా వందా వందా ఇలాగా మూడు వేలు మీరు అక్యూములేట్ చేస్తే ఒక పౌండ్ బరువు తగ్గుతారు ఒక పౌండ్ కేజీ కాదు పౌండ్ అంటే చాలా టైం పడుతుంది అలాగా ఓ పూట కాఫీ మానేసి రెండు పూటలు బ్రేక్ఫాస్ట్ మానేసినంత మాత్రం ఆయన స్కేల్స్ ఏం మానిపో ఎలా ఉందో అలాగే ఉంటుంది తగ్గి పడుతుంది అలాగే ఇక్కడ కూడా ఈ మనస్సు సాంసారికంలో సంకల్ప వికల్పాలకు అలవాటు పడుంది ఎంతకాలము ఎంతకాలం ఏంటండి మనం బతుకున్నంతకాలం అదే అలవాటులో ఉంది మనస్సు దీనితోడు పూర్వజన్మల నుంచి కూడా ఈ వాసనలు వస్తున్నాయి అని అంటారు అలా కూడా చెప్తారు కదా పూర్వజన్మ వాసనలు సో ఈ మనస్సు ఒక్కసారిగా హఠాత్తుగా సడన్గా ఇది ధ్యాన నిష్ఠలోకి వెళ్ళిపోవాలి అని అపేక్షించవద్దు మెల్లమెల్లగా శనై శనై ఉపదమే అని చెప్తున్నాను నేను మీకు మనం ఏం చేశానంటే మొదటి పది రోజులు ఐదు నిమిషాలు నిశ్చలమైన మనస్సు ఉండుట ఈ మాట చెప్పప్పుడే రెండు నెలలు అయింది ఉనికి చెబురేవాడల్లా సో మొదటి పది రోజులు ఐదు నిమిషాలు నిశ్చలంగా మార్నింగ్ ఐదు నిమిషాలు ఈవినింగ్ ఐదు నిమిషాలు పది రోజులు తర్వాత పది రోజులు ఎనిమిది నిమిషాలు లేకపోతే పది నిమిషాలు నేను పదిహేను నిమిషాల్లో స్థితికి రెండు నెలల తర్వాత చేరుకున్నా పర్వాలేదు ఈ ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ రాబట్టి కంగారు పడకూడదు హడావిడి పనికిరాడు ప్రతిదానికి ఆరంభ శూరత్వము హడావిడి ఈ రెండు దోషాలు ఉండకూడదు కాబట్టి డైటింగ్ అయినా ఎక్సర్సైజ్ చేసిన యోగాభ్యాసం చేసిన ప్రాణాయామం చేసిన ధ్యానం చేసిన స్లో అండ్ స్టడీ విన్స్ దేస్ అనేదో సామెత ఉంది కదా కాబట్టి అలాగా ఉండాలన్నమాట శనై శ్రీకృష్ణుడు ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడండి చాలా చాలా గొప్ప వాక్యం శనై శనై ఉపరమే మెల్లగా ఆ శని గ్రహమే మనకు ఆదర్శం శనిగ్రహం పుణ్యగ్రహం పాపగ్రహం ఏం కాదు అలాగ భ్రమది ఆదర్శం ఆయన సావకాశంగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఏమీ కంగారు పొద్దు శనైశ్చరహారి పేరు ఇప్పుడు ఈ దేవత గ్రహాలకి దేవతలకి ఒక ఫిక్స్డ్ నేమ్స్ ఉండవు వాళ్ళకి యోగా నామధ్యేయములే ఉంటాయి అంటే ఎథిమలాజికల్ నేమ్స్ ఉంటాయి తప్పిస్తే ఫిక్స్డ్ నేమ్స్ ఉండవు ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి వారు అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కస్తూరి సువాసనలు వస్తూ ఉంటాయని మీరు అనుకోకూడదు అప్పుడప్పుడు గద్దెలాల వాసనలు కూడా రావచ్చు అది అలా ఉండవు దేవతల పేర్లు అలా ఉండవు దేవతల పేర్లు అలా ఫిక్స్డ్ నేమ్స్ ఉండవు ఒక ఆయన అమిషన్ ఉపాధ్యాయ ఆయన క్లర్క్ కింద కాబట్టి ఆ పేరుకి ఆయన చేసే పనికి సంబంధమే ఉండదు ఒక ఆయన పేరు మిస్టర్ సంతోష్ కానీ ఎప్పుడు చేతమట్లు అంటూ ఉంటాడు కాబట్టి ఆ పేరు తిను మనిషి క్యారెక్టర్కి సంబంధమే ఉండదు కానీ దేవతలకి అలా కాదు దేవతలకి పేరు ఉందంటే క్యారెక్టర్ని బట్టే వస్తుంది ఆ పేరు క్యారెక్టర్ లేకుండా పేరే ఉండదు కాబట్టి శనైశ్వర శని పేరు ఎందుకు వచ్చింది ఆయన మిస్టర్ శని ఏమీ కాదు ఆయన ఎథిమలాజికల్గా వచ్చాను నామధేయం ఆ దేవతకి ఆయన మెల్లగా సంచారం చేస్తారు శనై చరతు ఏమీ కంగారు అలా సూర్యుడి నువ్వు చక్కెర వేసి టేక్స్ హిజ్ స్వీట్ టైమ్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇ టేక్స్ హిజ్ స్వీట్ టైం ఫిక్స్ ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతి వాడి జీవితంలో ఒకేసారి ఓన్లీ వన్ టైమ్ in his entire life, only one time, or seven and a half years ago, that person has a little bit of a personal experience. He has a lot of experience with this person. He has a lot of experience with this person. So, he is doing a great service to us. Shanaishya. So, I will tell you that Shanaishya Ruparame. He is a man, a human, a human, a human, ఉపసంహారము చేయవలను అయితే ఉపసంహారం చేయటానికి ఒక ఆలంబనం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉండాలి కదా విత్ డ్రా చేయటం హౌ టు డూ దాట్ బుద్ధ్యా ధృతి గృహీతయా బుద్ధి అంటే అండర్స్టాండింగ్ ఆ వివేక బుద్ధి అంటే తెలి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న జ్ఞానము చేత జ్ఞానం మనకి చాలా సహకారాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ధ్యానంలో కూర్చుంటారు కూర్చోగానే ఇప్పుడు నేను శబ్ద రూప కలుమూసుకుంటే రూపం పోయింది ఒకళ్ళకి శబ్ద స్పర్శ గంధరస అన్నింటినీ ఉపసంహారం చేసేసాను ఇంకా మనస్సులో ఏవో సంకల్పాలు వస్తున్నాయి ఈ సంకల్పాలన్నింటినీ కూడా డ్రాప్ చేసేసాను యు డ్రాప్ ఉపరమేట్ అంటే ఉపరమ ఉపరమ ఉపరమించుట అంటే ఉపసంహరించుట అంటే విత్ హోల్డ్ విత్ హోల్డ్ అంటే డ్రాప్ ఆల్ మెంటల్ ఎఫర్ట్ మనస్సుతో చేసేటువంటి చలనము ప్రయత్నము మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాప్ చేసేట ఎలాగానో అడగద్దు జస్ట్ డూ ఇట్ అంటే డ్రాప్ చేసే ఎలాగంటే ఏం చెప్తారు డూ ఇట్ ఒక సంకల్పం చేసి కూర్చుంటాం కదా ఒక నిశ్చయం చేసి కూర్చుంటాం నేను నిశ్చలంగా మనస్సు దేహము కదలదు ఈ కదలకు కదలకుండా ఉండిపోతుంది దేహం వాట్ ఈజ్ ది పవర్ బిహైండ్ దాట్ దేహాన్ని కదలకుండా అట్టి పెట్టిన పవర్ ఏమిటి ఆ బుద్ధి శక్తి బుద్ధి ఎప్పుడైతే నిశ్చయాన్ని చేస్తుందో దేహము కదలకుండాగా ఉండిపోతుంది బుద్ధి ఎటువంటి బుద్ధి ఉండాలి మనకి అంటే ధ్యానం బాగా కుదరాలి అంటే మనస్సు నిశ్చలం కావాలి అంటే మనకి బుద్ధి బుద్ధిని వినియోగించి చేయాలి ఎటువంటి బుద్ధి ధృతి గృహీత ఆ బుద్ధియందు ధృతి ఉండాలి ధృతి అన్న ధైర్యము అన్న ఒకటే అంటే ఆ బుద్ధియందు ఇన్ఫూజ్ చేసం అన్న ఎనర్జీ ఉండాలి ఆ ఉత్సాహ శక్తి ఉండాలి ధృతి ఈ ధృతి దీన్ని డిఫైన్ చేస్తారు గీతలోనే డిఫైన్ చేస్తారు ప్రవృత్తించే నివృత్తించే పద్దెనిమిదో అధ్యాయంలో కార్యాకార్యే భయా భయే బంధం మోక్షంచేత్తి సా ధృతి సాత్వికీ మతృందో అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు ధృతి ఆ ధృతి ఉండాలి ఇప్పుడు ధృతి అంటే ఏమిటో తెలుస్తున్నా అండి ధరించేది ధృతి ఇప్పుడు చేతిలో ఇలా కాళ్ళు కదులుతున్నాయనుకోండి ఇప్పుడు నేనేం చేశాను నో మోర్ మూమెంట్ అలా నిలబెట్టేశాను దాన్ని ధృతి ఆ బుద్ధి సంకల్ప ఆ బుద్ధి యొక్క నిశ్చయాత్మిక శక్తి ఏదైతే ఉందో దాని ప్రభావం చేత ఇంతటి దేహము సెవెంటీ కేజీ బరువు ఉన్న దేహము ఒక స్థితిలో అలా నిలబడిపోతుంది అది ధృతి ఈ ధృతిని మనస్సుపై కూడా మనం అంటే సంకల్ప సంకల్పముల ప్రవాహ రూపమైన మనస్సు మీద కూడా ఈ ధృతిని మనం అప్లై చేయాలి అంటే ఏమిటి తోట చలనం అవ్వకుండగా ఐ కన్ ఐ స్టాప్ ఇట్ స్టాప్ మీన్స్ ఇట్ స్టాప్స్ అది ధృతి ఇప్పుడు చిన్నపిల్లవాడు అలరి చేస్తున్నాడు అనుకోండి వాళ్ళు ఎవరిదాకా తల్లి ఊరుకుంటుంది మరీ అలరి చేస్తుండే అంటుంది అంటే అంటే వాడు అల్లరి మానేసి కామైపోతాడు అదేనా ఓ చూపు చూసి ఓ మాటతోటి మాట కూడా అక్కడ ఓ సంజ్ఞతోటి అంతటి కంట్రోల్ ఆ తల్లి పిల్లవాడి మీద పెట్టగలిగింది వాట్ ఈస్ దట్ దట్ ఈస్ ది ధృతి ఆ ధృతి మనకి మనమే చేసుకోవాల్సి ఉంటుంది పైవాడెవడో చేయడు మనమే చేసుకోవాలి గురువుగారు వచ్చేలా నెత్తిమీపెట్టేస్తే ఏదో అయిపోతుందంటే ఏమీ అవదు యూ విల్ బి వెయిటింగ్ దేర్ ఫర్ అవర్ ఏమీ అవ్వదు నథింగ్ లైక్ దాట్ శక్తిపాతము ఇది అదేని సమ్ కైండ్ ఆఫ్ బ్లఫ్ గోసాన్ ఇన్ ది వరల్డ్ జస్ట్ డెంట్ వర్క్ సెల్ఫ్ డిసెప్షన్ తప్ప దాంట్లో ఇలా నెతిమి పెడితే ఏమిటి అవుతుందండి నువ్వు దేహం కాదన బాబు నువ్వు మనస్సు కాదు రామోన్ చెప్తుంటే నెతిమి పెడితే ఏమిటివుతుంది ఏమీ అవ్వదు సమ్ కైండ్ ఆఫ్ వీడియో ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఒళ్ళు జలాదరిస్తుంది అంతే అవుతుంది అంతకంటే ఇంకేమవుతుంది మొని జలదరిస్తే ఏమైనట్టు పెద్దదని మీనెమితే సో ధృతి తన యొక్క ధృతితో తాను ఈ ధృతి ఎటువంటిది ఏమిటా ధృతి బుద్ధి యొక్క ధృతి ఇప్పుడు చేతితో బరువు ఎత్తాలంటే చేతి కండబలంగా ఉండాలి బుద్ధిలో ధృతి అంటే ఎలా ఉంటుంది తెలివి జ్ఞానము అది శ్రవణం వల్ల వస్తుంది ఆ ధృతి అంటే బుద్ధిలో మీకు చక్కటి జ్ఞానం ఉండాలి అన్నీ తెలుసు ఉండాలి ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే యాక్షన్ నివృత్తి అంటే యాక్షన్ లెస్ నాట్ ఇన్యాక్షన్ ఇన్యాక్షన్ కాదు యాక్షన్లెస్ ఇప్పుడు ఇలా ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి ఎంఐట్ డల్ నా నేను డల్గా ఉన్నానని ఎవడైనా అనుకుంటే వాడికి తెలియలేదేమో ఇట్ ఈస్ నాట్ డల్నెస్ ఇట్ ఈస్ టోటల్ ఎలర్ట్నెస్ నేను పూర్తి సావధాన సావధానంగా ఉంటాను మనస్సు పూర్తి ఏకాగ్రంగా ఉంటుంది ఆ దేహము అంతా కూడా ఫుల్ అలర్ట్లో ఉంటుంది ఇప్పుడు ఆర్మీ అలర్ట్ అంట అన్నీ ఎలర్ట్ అంటే గింతులు అలాగా ఎగిరేసి కింద పడిపోయి బాంబులు పెంట్ ఏం చేయరు జస్ట్ ది ఆర్ అంటే ఎవడున్న చోట ఎవడు ఉండాల్సిన చోట వాళ్ళు అలా కామ్గా ఉంటాడు దాన్ని ఎలర్ట్ అంటారు అదేవిధంగా బాడీ అండ్ మైండ్ బికమ్ ఎలర్ట్ బట్ నో యాక్షన్ సో దట్ ఈస్ నివృత్తి మళ్ళీ ధ్యానం అయిన తర్వాత పని చేసుకోవాలనుకోండి చేస్తుంది బాడీ మంచి యాక్టివ్గా పనిచేస్తుంది దట్ ఈస్ ప్రవృత్తి కాబట్టి ఎప్పుడు ప్రవృత్తి అవసరమో ఎప్పుడు నివృత్తి అవసరమో తెలుసుండాలి రాత్రి తొమ్మిది అవుతుంది స్టాప్ ది వర్క్ అండ్ రిలాక్స్ కానీ మనస్సు చాలా హైప్కి వెళ్ళిపోయి చాలా ఎక్సైట్ అయిపోయి ఈ కీ ఇస్తారు చూడండి అలారంకి కీ ఇచ్చివరు డిజిటల్ వచ్చిన తర్వాత కీలో వెళ్ళిపోయాయి అలా కీ కీ బాగా టైట్ చేసి అవుతుంది మనస్సు ఉంటుంది రాత్రి తొమ్మిదైనా అలాగే ఉంటుంది ఆ ఇంటెన్స్ యాక్టివిటీ కారణంగా అప్పుడు మీరు పడుకున్నామంటే అది అన్వైండ్ అవ్వదు అంటే అర్థమేమిటి మీరు మనసుకి కీ ఇవ్వడమే తెలుసు కానీ మనస్సును రిలాక్స్ చేయడం మీకు తెలియలేదు ఆ నివృత్తి మీకు చేత కాలేదు కానీ ధృతి యొక్క స్వరూపం ప్రవృత్తి నివృత్తి రెండు ఉంటాయి రెండు తెలుసుంటాయి కావ్యము అకాద్యము ఏ పని చేయాలి చేయకూడదు ముఖ్యంగా ధ్యానాన్ని పాటించేటువంటి సాధకులు ఏది తినాలి ఏది తినకూడదు ఎటువంటి ఆహారం వ్యవహారము ఇదంతా మనం చదివాము ఆహారం ఎలా ఉండాలి వ్యవహారం ఎలా ఉండాలి ఇదంతా మనం చూసాం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మీరు కాంప్రమైజ్ అయితే యోగం లేదు ధ్యానం లేదు ఏం లేదు ఒకటే కొద్ది ఆహారపు అలవాట్లు చాలా క్లీన్గా ఉండాలి దేహానికి పుష్టినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి దేహానికి అవసరం లేని ఆహారం అసలు నోట్లో పెట్టనేకూడదు ఇప్పుడు తాంబూలం వేసుకుంటారు తాంబూలలో సున్నం రాస్తారు సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అది బాడీకి అక్కల్లా బాడీకి కాల్షియం ఇవ్వాలంటే ఇచ్చే పద్ధతి అది కాదు ఇంకో పద్ధతిలో ఇవ్వాలి బాడీకి కాల్షియం ఇచ్చే పద్ధతి వేరే ఉంటుంది ఈ సున్నం దేనికి అంటే ఇది కాస్మెటిక్ అంటే తాంబూలున్నా వింటే నాలుగే ఎర్రగా అవుతుంది నాలుగు ఎర్రగా ఎందుకు అవ్వాలి పెదాలు ఎర్రగా అవుతాయి ఎందుకు అవడం అనవసరం కదా పెదాలు ఎర్ర కావడం నాలుగు ఎర్ర కావడం ఆల్ దీస్ ఈజ్ ఇంకా అంతకంటే కూడా పర్పస్ ఏమిటంటే ఈ పొగాకు జత చేస్తారు దానికి పొగాకులో నికోటిన్ ఉంటుంది ఆ నికుటిన్ ఎక్స్ట్రాక్ట్ అవడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది ఆల్కలైన్ మీడియం క్రియేట్ చేస్తే ఆ నికుటిన్ క్విక్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఆల్కలైడ్ అది బాడీలోకి పెడుతుంది అందుకోసం పెడతారు కాల్షియం హైడ్రాక్సైడ్ అంతేతనే పొగాకు నగిలి వాళ్ళు సున్నం ఎక్కువ వేస్తారు అది పొగాకుకి సున్నానికి కాంబినేషన్ ఇది ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నేను ధ్యానం చేస్తాను యోగం చేస్తాను అంటే అలాంటి వేషాలు ఏమి పనికిరావు ఏదైనా యూ డూ ఇట్ అది ఫర్గడ్ అబౌట్ ఇట్ డూ ఇట్ క్లీన్లీ కాబట్టి కార్యం ఏది అకార్యమేది చేయ దగ్గర ఏది చేయక్కర్లేది అది కూడా తెలుసు నేను ఊరికే ఒక రఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ నేను నేను మనస్ఫూర్తిగా ఎగ్జాంపుల్స్ చెప్పాను అనుకోండి మీకు మనస్సుకి కష్టం కలగచ్చు నాకు ఏది మనస్ఫూర్తి అది మీ మనస్సుకి క్లేశాన్ని ఇచ్చి కలిగించు కాబట్టి ఊరికే కొంతమంది ఏదో అలాగ గతానుగతికోలో కహాని వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసుకొని ఏదేవో చేస్తూ ఉంటారు అలాంటివన్నీ అనవసరం ఆ ధృతిని వినియోగించి ఏది కార్యము ఏది అకార్యమో తెలుసుకుని కార్యమే చేయాలి అకార్యాన్ని చేయకూడదు అన్నెసరీ యాక్టివిటీని మన జీవితంలోకి తీసుకురాకూడదు అటువంటి ధృతి ఎందుకంటే మీ డైలీ యాక్టివిటీ యొక్క ఎఫెక్ట్ మీకు ధ్యానం మీద పడుతుంది అందుకోసం సో భయా భయే దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అది ఉండూ తెలుసు ఉదాహరణకి కాలానికి భయపడకూడదు భవిష్యత్తుకి భయపడకూడదు అది తెలియటట్లు అనిపించకూడదు మరి దేనికి భయపడాలి మన వల్ల ఏమైనా అపరాధం అవుతుందా మనం ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నామా ఎవరినైనా నిందిస్తున్నామా మనం ఏమైనా తప్పు పని చేస్తున్నామా అని భయపడాలి ఇప్రాప్రియేట్గా మన ప్రవర్తన ఉండకూడదు అని భయపడాలి అంతేగాని ఎవరి వాళ్ళ కష్టం కలిగించకూడదు అని భయపడాలి అంతేగాని పిచ్చి పిచ్చి భయాలు పెట్టకూడదు కాబట్టి దేనికి పాపా భయం అన్నారు పాపాన్నం వల్ల భయం ఉండాలి కానీ ప్రతి దానికి భయపడుతూ ఉన్నాం సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తే భయం అస్తమిస్తే భయం ఇలా ఉండకూడదు ఎనిమిది అయితే భయం తొమ్మిదిన్నర అయితే భయం ఒకటిన్నర అయితే భయం వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ అలాగంటి భయాలు అవి పెట్టుకుంటే అవి ఎక్యూములేట్ అయిపోయి మీకు ధ్యానాన్ని సరిగ్గా సాగనేము మీకు ధ్యానం సాగాలి అంటే మనస్సు చాలా క్లీన్గా ఉండాలి మనసు ఎంత క్లీన్గా ఉండాలంటే చాలా పర్ఫెక్ట్ క్లీన్గా ఉండాలి చాలా సింపుల్గా ఉండాలి కాంప్లెక్స్గా ఉండాలి కొంతమంది మనస్సులు చాలా జటిలంగా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అలా ఉండకూడదు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి అడిగారు అవ్వండి మీరు ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ అందరికీ వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోతున్నారు సరే మరి అక్కడ అమ్మాయిల్ని వైట్ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నారు ఒకే అందరూ చేసుకుంటున్నారు చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు అది ఇప్పుడే ఉండదు ఇప్పుడు అన్ని అన్ని ఇలాంటి ఇష్యూస్ ఏవో ఉంటాయి మరి డిఎన్ఏ ఈడీఎన్ఏ ఆ డీఎన్ఏ కలిసిపోతే ఏమవుతుంది దీని మీద ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది భగవద్గీత ఏమని చెప్తుంది ఇలాంటి ప్రశ్నలు అడిగితే అయితే నాకు తెలియదు బాబు ఇవన్నీ ఇంత జటిలంగా నేను ఆలోచించలేను ఎవరు యంగ్ పీపుల్ ఉంటారు ఒకరినొకళ్ళు ఏదో ఆకర్షించుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు కొంతకాలం ఇలా కలిసి ఉంటారు వాళ్ళందరి గురించి ఇప్పుడు ఆ జీవితాలి విశ్లేషణ చేసి కాంప్లెక్స్ మేవ్ స్టార్ట్ ద సొసైటీ ఆల్సో సోషల్ యాక్టివిటీ అంటారు సమ్ సిల్ ఐడియాస్ ఇటువంటి కాంప్లెక్స్ నేను చిన్న దృష్టాంతం చెప్పాను కాంప్లెక్స్ ఐడియాస్ మనస్సులో పెట్టుకుని జటిలమైన భావజాలాన్ని మనస్సులో పెట్టుకుని అదంతా ఏదో పెద్ద సత్యంగా భ్రమపడుతూ కూర్చుంటే వాడు ధ్యానానికి పనికిరాడు చాలా సింపుల్గా ఉండాలి అమెరికా వెళ్తున్నారు ఓకే వెళ్ళని గాడ్ బ్లస్ డెమ్ అక్కడ అమ్మాయిని పెళ్లి చెప్పి ఓకే పెళ్లి చేసుకొని గాడ్ బ్లస్ బోత్ ఆఫ్ డెమ్ అన్నట్టుగా చాలా సరళంగా సింపుల్గా ఉండాలి ఎక్సెప్ట్ అండ్ బ్లాస్ అన్నట్టుగా ఉండాలి ఏమో గొంపలు అంటుకుపోతున్నాయి ఇక్కడ ధర్మానికి తేడా వచ్చింది అక్కడ అధర్మానికి తేడా వచ్చిందంటే అలాగే కంగారు పడిపోకూడదు సింపుల్గా ఉండాలి కొంతమంది అలా ఎక్సైట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు న్యూస్ పేపర్ చదివిస్తారు మరి ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ ఫస్ట్రేషన్ యొక్క ఎఫెక్ట్ వాళ్ళు ఇంకా తర్వాత ఏమైందో తెలుసుకోవడం కోసం మళ్ళీ న్యూస్ పేపర్ చేస్తారు మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు